రాణిశరీరసంబంధజై దుఃఖై నే్యం ప్రతిపాదర సాధ్యపరిహార్యా ఉపదేశర్థక్య దోష్య నివార అథ అలా కాకుండా అథ అంటే అలా కాకుండా అధే తేమి ఉదశుద్ధ యథార్థక ఒక దీనికి భిన్నంగా మీరు సకల ప్రాణుల శరీరంతో సంబంధం ఉంది ఆ సంబంధాన్ని బట్టి పరమాత్మకి అనేక దుఃఖాలు వస్తాయని మీరు అన్నారే ఆ దుఃఖాలేమీ పరమాత్మకి రావు అని ఏదో కింద ఓ పరిహారం మీరు చెప్పారనుకోండి పరమాత్మ సంగుడు పరమాత్మ శరీరంలో ఉంటాడు ఆ శరీరంలో పరమాత్మ తప్ప విజ్ఞానమయుడు ఎవడు లేని మాట వాస్తవమే మరి ఆ శరీరంలో దుఃఖం ఎవరికి పరమాత్మ ఆ శరీరంలో ఉన్నా విజ్ఞానమయుడు వేరే లేకున్నా ఈ దుఃఖము పరమాత్మని స్పృశించదు పరమాత్మ అసంగుడు అని ఈ రకంగా మీరు పరమాత్మకి శరీర దుఃఖాలు ఏమీ ఉండవు అని ఒక పరిహారము ఒక తప్పించుకునే ఉపాయం ఒకటి మీరు ప్రతిపాదించినప్పటికీ అలా ప్రతిపాదించినా ఓకే అంటే ఇప్పుడు పరమాత్మ అసంగుడు ఆయనకి ఏ దుఃఖాలు లేవు ఇంకా దుఃఖాలు ఉన్న విజ్ఞానముడు ఎవడైనా వేరే ఎవడైనా ఉన్నాడూ లేడు పరమాత్మకి దుఃఖాలు ఉన్నాయో లేవు అప్పుడు ఇంకా సంసారం ఒక దుఃఖం ఉన్నది దాన్ని పోగొట్టుకునే మోక్షాన్ని పొందాలి అనే పరిహార్యమేమీ ఉండదు దుఃఖం పరిహరించాలి మోక్షం ఎవరిక మోక్షం కోసం మనం మోక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేయాలంటే దేనికోసం మోక్షం అంటే విముక్తి విడుదల దేని నుండి దుఃఖం నుంచి దుఃఖం నుంచి విడుదల కోసమేగా శాస్త్రాన్ని ధ్యయనం చేయడం దుఃఖము పొందేవాడు ఎవడూ లేడు విజ్ఞానమేడనేవాడు లేడు పరమాత్మకి దుఃఖం లేదు ఇప్పుడు పరిహరించాల్సిన దుఃఖం లేదు అది పరిహరించాల్సిన దుఃఖము దానిని సాధన చేసి ఆ పరిహారమును సంపాదించుట అంటే తొలగించుకుంటా సాధ్యమవుతుంది అదేమీ లేకపోతే ఇంకే శాస్త్రం ఎవడి ఇప్పుడు రోగి అన్నవాడు ఎవరూ లేడు ఈ సృష్టిలో రోగం కల్పితము రోగి అనేవాడు లేడు రోగి ద పేషెంట్ అనేవాడు ఎవడూ లేడు పేషెంట్ కల్పితము పేషెంట్లందరూ కూడా పరమాత్మలే అయితే ఈ రోగాలనే పరమాత్మగా ఆయన అసం ఆయనకి రోగాలు ఏమీ లేవు పరమాత్మ కంటే రోగి అనేవాడు ఎవరూ లేడు మరైతే ఇంక ఈ వైద్యం ఎందుకు ఈ శాస్త్రం ఎందుకు బంధం అనేది లేదు ఇంకేం విజ్ఞానం ఏడు లేకపోతే ఈ శాస్త్రము ఉపదేశము అనర్థకము వ్యర్థం ఈ రకంగా విజ్ఞానమయుడు పరమాత్మ కంటే భిన్నంగా లేడు అని చెప్పడంలో ఈ శాస్త్రానర్థక్య దోషము అంటే శాస్త్రము వ్యర్థము అనేటువంటి దోషమును నువ్వు తప్పించుకోలేవయ్యా కానీ ఫాలో అవుతున్నారా ఎందుకు ఫాలో అవడంలో కష్టమేం లేదు నేనేనో బాగుతున్నాను సరిగ్గా చెప్తున్నానా లేదా తెలియడం కోసం అలా ఇది పూర్వమోషం పరమాత్మ కంటే భిన్నంగా విజ్ఞానమయుడు లేడు అంటే పరమాత్మ సంసార అయిపోతాడు అదో దోషం పరమాత్మ అసంగుడుగా ఉండే అసంసారిగానే ఉంటాడు అంటే సంసారి విజ్ఞానమయుడు అనేవాడు ఎవడు లేడు కనుక ఈ శాస్త్రం యొక్క బోధంతా కూడా అనర్థకము ఎటు ఎటు వెళ్ళినా అనర్థకమే పరమాత్మ సంసారి అన్నా అసంసారి అన్నా ఉభయతో ఉభయతోపాష రజ్జు ఒక తాటు ఉండేది పూర్వం ఒక తాడు ఉండేది ఆ ముళ్ళు అలా వేస్తారు అది ఇటులాగితే బిగుసుకుంటుంది అటులాగినా బిగుసుకుంటుంది సాధారణంగా ఒకవైపు లాగితే బిగుసుకుంటే రెండో వైపు లాగితే ఏమవ్వాలి యూజ్ అవ్వాలి కానీ రెండు వైపులు ఎటులాగినా బిగుసుకుంటుంది ఇది అటువంటి పూర్వపక్షము ఉభయతోపాష రజ్జు ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి శంకర్లు డైరెక్ట్గా సమాధానం చెప్తున్నారా చెప్పట్లేదు ఆయన దీనికి అనేక రకాల మంది అనేక రకాల సమాధానాలు చెప్పారంటూ మొదలు పెడుతున్నారు తటస్థుడు చెప్పే పరిహారము భేదాభేదవాదము ఓ తటస్థుడు ఉంటాడు తటస్థుడు అంటే అర్థం ఈ పూర్వపక్షం ద్వైతిది విజ్ఞానమయుడు వేరే పరమాత్మ వేరే వాడు ద్వైతి చూడండి అద్వైతి ఏమిటి జీవుడు ఈశ్వరుడు భిన్న భిన్నంగా లేరు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు రెండో వస్తువు లేదు ఇది అద్వైతి రెండు ఉన్నాయి అన్నవాడు అద్వైతి రెండోది లేదు ఒక్కటే ఉంది అన్నవాడు అద్వైతి కాబట్టి తటస్థుడు ఎలా ఉంటాడు తటస్థుడు అంటే సగం ఇటు సగం వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు కట్నం దగ్గర తేడా వచ్చింది ఐదు లక్షలు ఇస్తామని ఈ అమ్మాయి తండ్రి అన్నాడు కాదు ఎనిమిది లక్షలైనా ఇవ్వకపోతే కుదరదు అని మగపిల్లలు పెళ్లివారు ఉన్నారు అప్పుడు తటస్థుడు ఉంటాడు దానికి ఆయనకి మధ్యవర్తి అనిపారు అంటే మధ్యలో ఉండువాడు మధ్య వర్తే మధ్యవర్తి ఇప్పుడు మధ్యలో ఉంటాడు మధ్యలో ఉంటాడు ఫిజికల్గా మధ్యలో ఉంటాడు అని కాదు ఏమన్నా వాడికి క్యాల్కులేషన్ చేసుకుంటాడు ఐదు అన్నారు ఎనిమిది అన్నారు పొనండి మీరందరూ పెద్దలు మనం మధ్య మార్గంగా కలుసుకుందాం అంటే పోనీ మీరు చెప్పండి మాకు తెగలేదు మీరు చెప్పండి అంటే సిక్స్ దగ్గర కలుసుకోండి అని సరే ఇప్పుడు కన్యాదాత ముక్కుతో మూలుగుతో సరే అంటారు ఇది ఇంకో లక్షన్నర ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది మోపల్లి వారు వాళ్ళు ముక్కుతో మూలుగుతో సరే అంటారు అయ్యో లాస్ అయిపోతున్నాం మనం నష్టపోతున్నామే ఓ లక్షన్నర బీటెక్ సదుగాడు కూడా లక్షన్నర నష్టపోతున్నాము అని వాళ్ళు అనుకుంటారు ఇది మధ్యవర్తి చేసే పని అలాంటి మధ్యవర్తే ఇక్కడ తటస్థుడు ఆయన పరిహారం చెప్పాడు అలాగే కాదు ఇలాగ కాదయా మధ్యలో కలుసుకోండి పరమాత్మకి విజ్ఞానమయుడికి భేదము ఉందని వాడు అంటాడు ద్వైతి అభేదము అని అద్వైతి అంటాడు మధ్యలో కలుసుకోండి అయ్యా భేదము ఉంది అభేదము ఇది తటస్థుడు ఉంటారు ఈ తటస్థులు ఎంత తక్కువ వాడు కాదండి చాలా పెద్ద ప్రాచీన కాలంలో అయితే బోధాయునుడు తటస్థుడు ఆపస్తంబుడు ఏమన్నా తెలియదు ఆపస్తంభుడు వేదాంతి కాదు కర్మ బోధాయనుడు ఓ చిక్క సమంత వేదా సమ్ కైండ్ ఆఫ్ అ ఆయన తటస్థుడు భర్తృ ప్రపంచాచార్యుడు రెస్పెక్ట్ ఇస్తారు ఖండిస్తారు కూడా తటస్థుడు ఈ కాలంలో వల్లభాచార్యుడు తటస్థుడు నింబార్కాచార్యుడు తటస్థుడే రామానుజాచార్యులు తటస్థుడే ద్వైతాద్వైతం ఆయన అద్వైతం పేర్లు మతం పేర్లు అద్వైతం పెట్టుకున్నారుగా విశిష్ట అంటే ద్వైతముతో కూడిన అద్వైతం ఏమండి కూడిన విశిష్ట అంటే కూడిన ఏంటో కూడిన అంటే ఏదో ఒకటి ఉండాలి పక్కన ఏ ఏమిటి ద్వైతముతో కూడిన అద్వైతం అంటే ద్వైతాద్వైతం ఏమండి వంశీధరాచార్యుడు భాగవతానికి వ్యాఖ్యాన రసిన వంశీధరాచార్యుడు ద్వైతాద్వైత శ్రీధరాచార్యుడు అద్వైత వంశీధరాచార్యుడు ద్వైతాద్వైత విజయధ్వజం వ్యాఖ్య ద్వైత పక్కా ద్వైతం ఈ విధంగా లోకంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ద్వైతాద్వైతులు ఉన్నారు తటస్థవాదులు ఉన్నారు వాళ్ళు పొలిటికల్ పాలిటిక్స్లో కూడా లెఫ్ట్ రైట్ బీజేపీ రైట్ ఇది లెఫ్ట్ కమ్యూనిస్ట్ లెఫ్ట్ కాంగ్రెస్ తటస్థం ఇతవాద పార్టీ కాంగ్రెస్ ఇజ్ ఇన్ బిట్వీన్ కాంగ్రెస్ మూవ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే తటస్థం మీద పోతారు చిత్ర తటస్థం మీద పోతా ఉంటారు మంచిది వీళ్ళు తటస్థవాదు ఈ ప్రశ్నకి కొంతమంది సమాధానం ఉంటే తటస్థవాది సమాధానం చెప్తున్నాడు ఎందుకో ఎలా దెబ్బలాడుకుంటారు ఇక అన్నీ నేను సెటిలైట్ చేసి పెడతానని మొదలుపెట్టాడు పరమాత్మా నా సాక్షాత్ భూతేశ్వర ప్రవిష్ట శ్వేన రూపేణ ముందు అద్వైతవాదిని కావాల్సేసి వస్తున్నాడు ఎమయా ప్రవేశశ్వరుతులు కోట్ చేసి నిన్న చెప్పుకున్నాంగా పరమా ఈ దేహంలో ప్రవేశించినవాడు పరమాత్మ కాబట్టి దేహంలో విజ్ఞానమయుడు రూపంగా కనపడుతున్నవాడు పరమాత్మయే మరి ఉన్నవాడు పరమాత్మ అయితే విజ్ఞానమయుడు రూపంగా ఎందుకు కనబడుతున్నాడు అంటే నువ్వు చూసి ప్రిసమ్ను బట్టి సూర్యకాంతిని డైరెక్ట్గా చూస్తే ఎలా కనబడుతుంది తెల్లగా కనపడుతుంది ప్రిసం కలర్స్ కనపడతాయి అదేవిధంగా మనసు దేహము అనే ప్రజంతో చూస్తే అదే పరమాత్మ విజ్ఞానమయులా కనపడతాడు మనసు దేహము అనే ఉపాధిని పక్కన పెట్టి చూస్తే పరమాత్మ పరమాత్మలాగా కనపడతాడు కాబట్టి ఉన్నది పరమాత్మే అని అద్వైతవాది చెప్పాడు కదా ఆ అద్వైతవాదితో అంటున్నాడు ఏమో నువ్వు అంటావు పరమాత్మ సాక్షాత్తుగా భూతములలో ప్రవేశించాడు తనదైన అసంగస్వరూపంతోటే ప్రవేశించినాడు శ్వేనరూపేణ తనదైన అసంగస్వరూపం ఏది కలదో దానితోటే ప్రవేశించాడు ఈశ్వరుడు అవికృత స్వరూపేణ ఏ వికారము లేకుండా ప్రవేశించాడు అని నువ్వు చెప్తున్నావు చెప్తే మరి సంసారము ఇవన్నీ సమస్యలు వస్తాయి కదా కాబట్టి ప్రవేశ కొంచెం నువ్వు మార్పు ఎలాగా కింతరి అది నా సాక్షాత్ అవికృత స్వరూపణ ప్రవిష్ట అని అర్థం పరమాత్మ ప్రవేశించాడయా దాంట్లో సందేహం లేదు ఆయన ఎలాగా ఉన్నాడో అంటే సర్వజ్ఞ సర్వశక్తిమాన్ అసంగ అసంసారి కదా ఆయన పరమాత్మ అలాగే ప్రవేశించేశాడు అని అనుకో అది కాదు ప్రవేశించాడు నిజమైన కానీ ప్రవేశించేప్పుడు కొంత వికారాన్ని పొంది ప్రవేశించాడు అవికృత స్వరూపంతో ప్రవేశించలేదు అంత వికారాన్ని పొందాడు అదే అంటున్నాడు కింతరిహి అంటే అవి కూడా స్వరూపంతో ప్రవేశించలేదా అంటే ఇంక ఇంకెలా ప్రవేశించాడు మరి అంటే వికారభావమాపన్న ఆయనలో కొంచెం వికారం వచ్చింది లో కొంచెం వికారం వచ్చింది వాడు శుద్ధమైన అంతఃకరణం గలవాడండి వెళ్ళాడు కళ్ళుపాకలో కూర్చున్నాడు ఓ పావుగంట ఓపసరంత వికారం వచ్చిందనుకోవచ్చు తప్పేం లేదుగా ఆ సందర్భాన్ని బట్టి అలాగే పరమాత్మ గొప్పవాడు ఏమీ సందేహం లేదు ప్రవేశించింది కూడా పరమాత్మే కానీ ఆ ప్రవేశించింది ఎక్కడ ప్రవేశించాడు ఈ రోగిష్టి శరీరంలో ప్రవేశించాడు లేకపోతే దుఃఖంతో ప్రవేశించాడు ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నటువంటి దాంట్లో ప్రవేశించినప్పుడు కళ్ళుపాకలో ప్రవేశించినట్టుగా ఆ పరమాత్మలో కూడా ఓపశనంత వికారము వికృతి అంటే మోడిఫికేషన్ మార్పు వస్తుంది అలా మార్పు చెంది ప్రవేశించాడు ఆ మార్పు చెందిన పరమాత్మ ఏమవుతాడు ఇప్పుడు విజ్ఞానాత్మత్వం ప్రతిపేదే ఆ పరమాత్మ పొందాడు ఈ మార్పు వల్ల ఏం పొందాడో తెలుసిన విజ్ఞానాత్మ అయిపోయాడు అంటే జీవాత్మ అయిపోయాయి మార్పు మార్పు వచ్చింది మార్పు వచ్చి ప్రవేశించాడు అంటే పరమాత్మ ప్రవేశించిన మాట సరేనండి పరమాత్మ సాక్షాత్తు పరమాత్మగానే ప్రవేశించలేదు వికారం పొంది ప్రవేశించారు ఆ వికారం పొందితే వచ్చిన ప్రోడక్ట్ ఏదో ఉండాలి కదా వికారం పొందితే వచ్చిన ప్రోడక్ట్ అదే విజ్ఞానాత్మ అంటే ఇది జీవాత్మ అని అర్థం అంటే సంసారీ అనే బిల్లులో వీడు చక్కగా ఫిట్ అవుతాడు ఫిఫ్ ఫిట్స్ ది సంసారీ బిల్ అలా ప్రవేశించారు అంటే ఇప్పుడు ఇంతకీ పరమాత్మ అవునా కదా అవును కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రవేశించిన వాడు పరమాత్మే కానీ తీరా ప్రవేశం అయ్యేప్పటికీ పరమాత్మ కాస్త జీవాత్మై కూర్చున్నాడు వికారం వచ్చేసింది పరమాత్మ భేద భేదభవి ఉన్నారే సచ విజ్ఞాన ఆత్మా పరస్మాత్ అనన్య ఇప్పుడు ఇంకా పరమాత్మలో వికారం వస్తే జీవాత్మ వచ్చాడు కదా అయ్యా బాగానే ఉంది పరమాత్మలో వికారం వచ్చింది జీవాత్మ అయింది ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మ కంటే భిన్నమా అభిన్నమా ఎందుకంటే పరమాత్మ నుండి వికారం వల్ల వచ్చాడు అంటే పరమాత్మ నుండి అంటే కాబట్టి పరమాత్మ అభిన్నమేమో పోనీ అభిన్నం అందామా అంటే వికారం వచ్చేసింది అంటున్నాడు కాబట్టి పోనీ భిన్నమేమో సో ఈ విజ్ఞా అంటే ఏదంటావు నువ్వంటే న్యాయం చెప్తానంటే భిన్నము అభిన్నము కూడా పరమాత్మ కంటే భిన్నము అభిన్నము కూడా భేదము ఉంది అభేదము ఉంది అలా ఈ సినిమాల్లో కొన్నింట్లో పాతకాలపు సినిమాల్లో ఉండేది ఎలాగా ఒక కోటీశ్వరుడు కొడుకు తప్పిపోతాడు చిన్నప్పుడు తీర్థంలో తప్పిపోతాడు ఇప్పుడు ఆ కోటీశ్వరుడు మంచం మీద ఉంటాడు ఆయన ఆస్తింతా కొట్టేయడానికి విలని ఒకడు ఉంటాడు నాగభూషణ అతను విలన్న కానీ ఆస్తి నా తప్పిపోయిన కొడుక్కే ఇవ్వాలి అని అంటాడు అప్పుడు ఈ నాగభూషణం ఏం చేస్తాడంటే ఓ రౌడీని ఒకటి కొట్టుకుంటాడు వాడికి వీడి కొడుకులాగా వేషం వేసి వేషం అంటే ఆ యంగ్ నేను తప్పిపోయిన ఏదో ఒక చెప్పి వాడిని ప్రవేశపెడతాడు వీడియో కొడుకు అన్నట్టుగా ప్రవేశపెడతాడు ఇప్పుడు వాడున్నాడు వాడు వచ్చాడే వాడు కోటీశ్వరుడి కొడుకు కోటీశ్వరుడి దృష్టిలో కోటేశ్వరుడు కొడుకు నాగభూషణం దృష్టిలో కోటీశ్వరుడు కొడుకు కాదు కానీ వాడి ఓర్ణు దృష్టిలో ఏమిటి అంటే కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కొడుకులాగా బిహేవ్ చేస్తాడు ఆ కోటీశ్వరుడి దగ్గర నుంచి వచ్చేసి మళ్ళీ నాగభూషణం దగ్గరికి వెళ్ళేప్పుడు కొడుకు కాదన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అలాగనమాట ఇప్పుడు ఇంతకీ వాడు ఏమిటంటారు కోటీశ్వరుడు కొడుకు అవునా అంటే అవును కాదు ఏదో దృష్టాంతం చెప్పాడు అలాగే ఇప్పుడు ఈ విజ్ఞానమయుడు పరమాత్మ కంటే భిన్నమా అభిన్నమా కూడా ఏన అన్య ఏన సంసారిత్వ సంబంధీ ఏన అనన్య తేన అహం బ్రహ్మా ఇది అవధారణార్హ భిన్నుడు అభిన్నుడు కూడా అంటే ఒక అంశంలో భిన్నుడు ఇంకో అంశంలో అభిన్నుడు అని మనం పెట్టుకోవాలి అంటే ఈ విజ్ఞానాత్మకి రెండు రూపాలు ఉంటాయి ఒక రూపాల్లో ఉన్నప్పుడు వీడు సంసారి సుఖం దుఃఖం ఈ యోగాలు రుచులు ఇవన్నీ వీడే అనుభవిస్తూ సంసారి ఆ రూపంలో ఉంటుంది సడన్గా ఆ విజ్ఞానాత్మ రూపం మారిపోయినప్పుడు అహం బ్రహ్మాస్మి అని అనుకోవడంలో తప్పేం లేదు అది కాదండి వాడు పరమాత్మ అహం బ్రహ్మాస్మిని ఎలా అనుకోగలరు అవును పరమాత్మ కంటే అభిన్నుడు అనుకుంటాడు అది కాదండి మరి వాడు ఈ సంసారము ఈ రోగము ఇవన్నీ వాడు అనుభవించలేటండి అవును అనుభవిస్తాడు పరమాత్మ భిన్నుడు కాబట్టి అనుభవిస్తాడు సెటిల్ అయిపోయింది మీకు సమస్య లేదు పరమాత్మ కంటే భిన్నుడు అనే రూపంలో సంసార దుఃఖాన్ని అనుభవిస్తాడు పరమాత్మ కంటే అభిన్నుడు అనే అంశంలో అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానానికి అర్హుడుగా మిగిలి ఉంటాడు వీళ్ళు ఈ ఉన్నారు చూసారా వీళ్ళు సత్యానికి అసలు ప్రవేశం ఉండదు ఈ తటస్థవాదం ఎందుకు పనికిరాని కాదని దాని రక్షణం ఎలా ఉందో చూడండి ఏవం సర్వం అవిరుద్ధం భవిష్యతి సో ఈ విధంగా మనం వ్యవస్థ చేసుకున్నాము సో ఇలా చేసినట్లయితే సర్వం అవిరుద్ధం ఏ రకమైన విరోధములు ఉండవు అంటే ఏవం అంటే భేదాభేద అభ్యుపగమే భేదాభేదవాదాన్ని మనం స్వీకరించినట్లయితే అవన్నీ సంసారం లేకపోతే ఉపదేశం ఎవరికండి అదే సంసారం ఉన్నాడయ్యా భేదంగా మరి అహంబ్రహ్మాస్మి అని సూర్య చెప్తోంది కదా అంటే అవునండి అహంబ్రహ్మాస్మి తప్పే ఉంది కరెక్టే అభేదంగా అని ఈ విధంగా విరోధం లేకుండా చక్కగా చక్కటి సర్దుబాటు అయిపోతుంది అని తటస్థుడు చెప్పినటువంటి పరిహారం భేదాభేదవాదం దీని మీద సిద్ధాంతం శంకరులు సిద్ధాంతాన్ని చెప్తున్నారు తత్ర విజ్ఞానాత్మన వికారపక్షే ఏతాగతయ సిద్ధాంతే ఓ ప్రశ్న లేవని చెప్తున్నాడు ఇప్పుడు విజ్ఞానమయుడు ఎలా వచ్చాడు తొండ ముదిరి ఓసరవిల్లయ్యినన్నట్టుగా పరమాత్మలో వికారం వచ్చి విజ్ఞానమయుడు అయ్యాడు విజ్ఞానమయుడు వచ్చాడు సపరేట్ ఇండిపెండెంట్ ఎంటిటీ విజ్ఞానమయుడు కానీ వచ్చింది మటుకు పరమాత్మ నుండే వచ్చాడు ఎలా వచ్చాడు వికారం పొంది వచ్చాడు అని కదా మీరు చెప్పింది ఇప్పుడు ఈ విజ్ఞానమయుడు పరమాత్మ యొక్క వికారము అనే అంశాన్ని మీరు తీసుకోండి దానిలో ఆ వికారపక్షము అంటారు వికారపక్షం అంటే విజ్ఞానమయ పరమాత్మనో వికార అనే పక్షంలో మూడు వికల్పాలు ఉంటాయి ఈ వికారమేమిటో కొంచెం పరిశీలించుకోవాలి కదా ఏమిటి ఆ వికారము అని మనం పరిశీలిస్తే మనకి మూడు వికల్పాలు కనపడతాయి మూడు దారులు కనపడతాయి మరి మీరు ఏ దారి పట్టుకుంటారో చెప్పండి మరి అది చెప్పాల్సి ఉంటుంది కదా పరమాత్మ యొక్క వికారమే జీవాత్మ అన్నప్పుడు చూద్దాం అది అనేక ద్రవ్య సమాహారస్యం సవయవస్యం పరమాత్మన ఏకదేశపరిణా విజ్ఞానాత్మా ఘటాదివత్ పూర్వ సంస్థావస్థస్ పరస్యక విక్రీయతే ఇక్కడ కామా పురుషా ఏం లేదా స్వప్న కూడా ఒకటి మద్దతు చేసి పెట్టారాయణ కేశోషరాదివత్ సర్వే వా పరహ పరిణమేత క్షీరాధిపతి అవి మూడు పక్షాలు వచ్చాయి పరమాత్మ వికారం చెంది జీవాత్మ వచ్చింది అన్న దాంట్లో మూడు పక్షాలు వచ్చాయి నేను ఇక్కడ ఒకటి రెండు మూడు అని వేసి ఇచ్చాను కొంత ఈజీగా ఉండడం కోసం మూడు పక్షాలు వచ్చాయి ఇప్పుడు వికారము పొందుట అంటే మార్పులు చేర్పులు పొందుట వికారం అంటే మార్పులు అనేదాన్ని వికారము అంట ఇప్పుడు దానిలో దృష్టాంతం తీసుకోండి పృథివీ ద్రవ్యం తీసుకోండి ద్రవ్యం అంటే మెటీరియల్ ఆబ్జెక్ట్ పృథివీ అంటే మట్టి నేల ఈ పృథివీ ద్రవ్యము వికారములు చెందుతుంది పృథివీ ద్రవ్యం ఏమండి ఈ పృథివీ అనే కూడా ఎలా ఉంటుంది పృథివీ ద్రవ్యం ఎలా ఉంటుంది అనేక ద్రవ్యముల యొక్క కలయిక అవుతుంది ఇప్పుడు పృథివీ ద్రవ్యం మట్టితోటి కుండ చేశారనుకోండి అది మట్టి కానీ మట్టి ఒక్కటేనండి నీరు ఉంటుంది తర్వాత పృథివీ మట్టి అంటే కూడా చిన్న చిన్న మట్టి కణముల యొక్క కలయిక అవుతుంది చూర్ణము అంటుంది చూర్ణం అంటే పొడి పౌడరు ఆ పౌడర్ తీసుకొస్తాడు పౌడర్ అంటే అది ఒకట లక్ష లక్ష అంటే పౌడర్ అని మీరు ఒక కణము ఒక కణము ఒక కణమో అలా లెక్క పెట్టచ్చు ఫార్మసీలో వాడు చేసేది అనేది టాబ్లెట్ ఉందనుకోండి ట్యాబ్లెట్ ఎలా చేస్తారో పౌడర్ తీసుకుని ఇలా కొడతారు కొడితే ట్యాబ్లెట్ అవుతుంది ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ నోట్లో వేసుకుని కడుపులోకి వెళ్ళాక ట్యాబ్లెట్ లాగా ఉండ ఉండలాగే ఉండిపోతే రోగం ఎప్పుడు దొరుకుతుంది వీడికి అలా ఉడిపోకూడదు అది ఏమోవాలి మళ్ళీ ఆ అది మళ్ళీ పౌడర్లాగా విడిపోవాలి అది విడదనుక్కోండి ఇప్పుడు కొంతమంది హల్వా చేస్తారు హల్వా అది అది అసలు ఓ ముక్క మీకు పెట్టాలంటే కట్ చేయాలంటే కట్ట ఉన్నది అది అలాగే సాగుతూ ఉంటుంది అదో తుమ్మ చిగురు సాగినట్టుగా సాగుతుంది అతి కష్టం మీద కట్ చేసి ఓ ముక్క నా పెడితే అది నేను లోట్లో వేసుకుంటే దాన్ని కొరికితే ఆ పంటికి ఈ పంటికి మధ్యలో వారధి బ్రిడ్జి కట్టినట్టుగా అయిపోతుంది అది దాన్ని వదిలిపెట్టదు బీదీ వదిలిపెట్టదు ఈ హల్వా అది తిన్నా అవదు సరే వాళ్ళు కదుపుతా అంటే కదిపి కొద్ది మరింత ఫిక్స్ అయిపోతూ ఉంటాయి అలాగే ట్యాబ్లెట్ అయితే ట్యాబ్లెట్ హల్వా లాంటిది నోట్లో వేసుకున్నారనుకోండి లోపలికి వెళ్తే రోగం తగ్గదు ట్యాబ్లెట్ ట్యాబ్లెట్ లాగా అలా ఉండిపోతుంది అందుకోసం ఫార్మసీలో టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ ఏమిటంటే వాళ్ళు ఒక జార్ ఒకటి తీసుకుంటారు వన్ మీటర్ పొడుగున్న జార్ తీసుకుంటారు తీసుకుని దాని నిండా నీళ్లు పోస్తాడు ఈ ట్యాబ్లెట్ని ఆ పైన దార విడుస్తాడు అది ఇలా ఇలా కిందకి వస్తూ ఉంటుంది మొత్తం ట్యాబ్లెట్ ఉన్నది ఉన్నట్టుగా కిందకు వచ్చేస్తే అది వరికి అది వల్ల వేసుకోవడానికి టెస్ట్ కరెక్ట్ ట్యాబ్లెట్ ఎలా అవుతుందో చెప్పంటారా ఆ పైన వేసేప్పటికీ కింద జాబ్కి ఇంకా ట్యాబ్లెట్ రాదు ఆ పౌడరే పౌడరే అయిపోతుంది సగం వచ్చేప్పుడు అయిపోతుంది పౌడర్ కింద అయిపోతుంది అదొక టెస్ట్ ఈ అయిపోయిన పౌడర్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి పార్టికల్ కౌంటర్ ఉంటుంది ఒక్కొక్క పార్టికల్ను కౌంటర్ చేసుకుంటాయి ట్రల్ కౌంట్ చేసి ఈ ట్యాబ్లెట్లో యాభై వేల పార్టికల్స్ ఉన్నాయని నెంబర్ ఇస్తుంది పార్టికల్ సైజ్ ఆ పార్టికల్ సైజు ఎంత చిన్నదిగా ఉంటే దాని యాక్షన్ బయో అవైలబిలిటీ అంత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ మధ్యకాలంలో నానో పార్టికల్ సైజు నానో పార్టికల్ ఆ లెవెల్ దాకా వెళుతుంది పార్టికల్ సైజు దాని యాక్షన్ అనేది కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుందని దాని మీద వాళ్ళు రిసెర్చ్ చేస్తున్నారు నేను ఎదుగుదనుకుంటామని ఈ నానో రీసెర్చ్ చేసేవాడు వాళ్ళు ఎప్పుడైనా కనపడినప్పుడు అడుగుతూ ఉంటారు మాయా ఏమీ సత్యవుతుంది నాకుండే ఉత్సాహం ఈ కథ అంతా ఏం చెప్పారంటే పృథివీ ద్రవ్యము అంటే అది అనేక అవయవముల కలయిక అదేమో ఒకటి కాదది అనేక అవయవముల కలయిక అలా ఉన్నప్పుడే ఏవో కొన్ని అవయవాలు మార్పు చెంది మీకు ఘటం వస్తుంది లక్షలాది అవయవముల కలయిక ఉన్నప్పుడు కొన్ని అవయవాలు ఆ ఘటము యొక్క మెడ మెడ అంటారు చూడండి మెడ కింద అవుతాయి కొన్ని అవయవాల ఘటము యొక్క పొట్ట కింద అవుతాయి కొన్ని అవయవాల ఘటము యొక్క మట్టు అవుతాయి ఆ ఈ అవయవముల యొక్క సన్నివేశములో మార్పులు వస్తాయి మార్పులు వచ్చి అదే వికారము ఉంటాయి ఆ పృథివీ ద్రవ్యము ఘటం కింద అయింది అదేవిధంగా పరమాత్మలో మార్పులు వచ్చి జీవాత్మ అయింది అని చెప్పాల్సి ఈ ద్వైతవాదు ఎవరైనా కొంచెం దీన్ని కొంత స్టడీ చేస్తే బాగుంటుంది వాళ్ళు ఏమి స్టడీ చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే వెంకటేశ్వర సుప్రభాతంలో ఏదో చదువుకుంటూ కూర్చుంటారు ఇలాంటి శాస్త్రం స్టడీ చేయరు ఇంకా ఏదో ఏదో స్తోత్రం ఉంటుందో చదువుకుంటూ కూర్చున్నారు మంచిదే స్తోత్రం చదవడం వల్ల ఇప్పుడు దానికి ఏమీ కాదని నేను కొంచెం ద్వైతం చెప్పే ముందు శాస్త్రాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి కదా సో పృథివీ ద్రవ్యం అనేక ద్రవ్య సమాహారము అనేకములైన అవయవములు మెటీరియల్ ఆబ్జెక్ట్స్ యొక్క సమాహారము అది సవయవము అనేక అవయవములతో కూడి ఉంటుంది ఈ పరమాత్మ కూడా ఇప్పుడు వికారాలు పొందుతున్నాడు పృథ్వీ ద్రవ్యం వికారం పొంది ఘటమైనట్టుగా ఈ పరమాత్మ వికారాన్ని పొంది ఘటము జీవాత్మ అవుతున్నాడు పరమాత్మ కూడా సవయముడు అవుతాడు అవయవములు గలవాడు అనేక ద్రవ్య సమాహారము అవుతాడు పరమాత్మ కూడా ఇప్పుడు దేహం ఉందనుకోండి సవయవము అనేక ద్రవ్య సమాహారము అంచేతనే దీంట్లో వికారాలు వస్తూ ఉంటాయి బాల్యము యొనము ఇలాంటి వికారాలు వస్తూ అలాగే పరమాత్మ ఎందు వికారం వచ్చి జీవాత్మయ్యడు ఈ వికారం రావడంలో మొత్తం పరమాత్మ వికారం వచ్చి జీవాత్మయ్యాడా లేక పరమాత్మ యొక్క ఒక అంశంలో వికారం వచ్చి జీవాత్మయ్యాడా అంటే మనం ఒక అంశం మూడు వికల్పాలు మొదటి వికల్పం ఏమిటంటే ఏకదేశ విపరిణామ విజ్ఞానాత్మ ఆ పరమాత్మ ఏకదేశం అంటే ఓ భాగం ఆ పరమాత్మలో ఒక భాగంలో మార్పు వచ్చి ఆ వికారం వచ్చి అది విజ్ఞానాత్మ అయింది ఇక్కడ నేను రాశాను పృథివీ పరమాత్మ కూడా అనేకములకు ద్రవ్యముల కలయికయై అవయవములు గలవాడు అవును అప్పుడు ఘటము మూకుడు మొదలగునవి పృథివీ వికారములవి వలెనే విజ్ఞానముయుడుగు జీవుడు పరమాత్మ యొక్క ఒక అంశము యొక్క వికారము అవును ఇది ఒక గతి ఒక వికల్పం ఏకదేశ విపరిణామ విజ్ఞానాత్మ పరమాత్మ ఎందు ఉండే ఒక అంశం అంటే పరమాత్మ ఎంత ఉంటాడు దాంట్లో ఓ ముద్ద చిన్న ఇప్పుడు మట్టి ముద్ద ఎంత ఉంటుంది మొత్తం మట్టి అంత అయిపోతుందో ఘటము దాంట్లో ఓ పిసరంత ముద్ద తీసుకుని ఘటం వచ్చింది ఏకదేశ విపరిణామము పృథ్వీ ద్రవ్యంలో అదేవిధంగా పరమాత్మ ఎందు ఏకదేశంలో వికారం వచ్చి పరిణామం మార్పు జీవాత్మ వచ్చింది వచ్చాడు ఇప్పుడు ఎలా ఇది ఒక వికారత్వము రెండోది పూర్వ సంస్థానావస్థస్యవా పనస్య ఏకదేశం విక్రియతే కేశోషరాధిపతి నాకే అన్వయం అవ్వట్లేదు ఓకే సరేం తప్ప ఈ తెలుగులో ఏముంది లేదా పరమాత్మకు ముందటే అవస్థలో మార్పు ఏమీ ఉండదు పూర్వ అలాగే ఉంటాడా అంటే ముందు ఎలా ఉన్నాడో పూర్వ సంస్థ అవస్థస్య పూర్వ సంస్థానావస్థలోనే ఉంటాడు ఏమీ మార్పు ఉండదు మనిషిలో మార్పు లేకుండానే జుట్టు పెరిగినట్లుగా భూమిలో వికారము లేకుండానే చవిటి నేల తయారైనట్లుగా పరమేశ్వరులలో వికారము లేకుండానే ఒక మూల అంటే భాగములో వికారము వచ్చి జీవుడు బయలుదేరను ఇది రెండవ వికల్పం ఇప్పుడు మనిషి ఉన్నాడండి మనిషిలో వికారం ఏమైనా వచ్చిందా లేదు వాడే సేమ్ కానీ జుట్టు పెరిగింది ఏ భూమి ఉందండి భూమిలో వికారం ఏమైనా వచ్చిందా ఇప్పుడు పంట భూమి ఉంది పంటలు పండుతున్నాయి కాకినాడ వెళ్తూ ఉంటారు కాకినాడ వెళ్తుంటే అన్ని వరిజలు అన్నీ కనపడతాయి ఇంకా సముద్ర తీరానికి పోయిపోతే అక్కడ చవిటి నేల కనపడుతుంది అంటే అక్కడ ఏ పంట పండదు మొక్కే మొలవదు అలాంటి ఉషర క్షేత్రం ఉంటుంది చవిటి నేల కనపడుతుంది ఇప్పుడు చవిటి నేల భూమిలో తయారవుతుంది ఆ ఉప్పుకి తయారవుతుంది భూమిలో భూమి అంతా మారిపోయి చవిటి నేల అయిందా లేదు భూమి భూమిలాగే ఉంది ఆ భూమిలో ఓ మూల ఉప్పు గాలి ఉప్పు నీరు తగిలి చోట ఆ పర్టికులర్ నేల సముద్రం ఒడ్డు మీదకి వచ్చేసేదో తుఫాన్కో దో ఒడ్డు మీదకి వచ్చేస్తే ఆ సముద్రం నీటికి అది ఉప్పు నేల పండడం మానేసింది మిగతా భూమి చెడిపోయిందా లేదుగా ఆఫీసర్ చెడిపోయింది లేదా మనిషి అలాగే ఉన్నాడు కానీ జుట్టు చల్లబడిందో లేదా జుట్టు బాగా పెరిగిందో ఏదో అయింది మనుషులు మార్పు పెడాలి అలాగే కేశ ఊషరా కేశ అంటూ జుట్టు పెరగడం ఊషరా అంటే చవిటి నేల అంటే మొత్తం అలాగే ఉంటుంది కానీ ఓ మూల మార్పు వచ్చి మీకు వికారంగా చవిటి నేల వచ్చింది బాగా పెద్ద గడ్డము జుట్టు బాగా వచ్చింది ఓ మూల మార్పు వచ్చి మిగతా మనిషి అంతా అలాగే ఉన్నాయి అలాగే పరమాత్మ అలాగే ఉంటాడు ఆయనలో ఓ మూల చిన్న వికారం వచ్చి జీవాత్మ తయారయ్యాడు అంటే పరమాత్మలో మారిపోయి ఆయన ఉన్నట్టు ఉన్నట్టే ఉన్నాడు ఆయన అసంగుడు ఆ సర్వజ్ఞుడు అలాగే ఉన్నాడు కానీ ఓ మూల జుట్టు పెరిగినట్టుగా ఈ విజ్ఞానాత్మ పొడుచుకు వచ్చినాడు వెంకయ్య గారి కంతి ఒకటి ఉండే ఇప్పుడు వెంకయ్య గారికి వ్యక్తి మీద కంతి వచ్చింది కంతి అంటే ఓ ఇంత గుండులా వచ్చింది వెంకయ్య గారు మాఘలష్ వెంకయ్య ఆయన అలాగే ఉన్నారు ఈ ద సేమ్ వెంకయ్య బట్ ఈ కంతి వచ్చింది చిన్న ఓ ఏకదేశంలో ఒక కంతి వచ్చింది ఇప్పుడు కంతి వచ్చింది కదా అని వెంకయ్య గారు ఇప్పుడు ఫోటో ఐడెంటిటీ కాదు కొత్తగా ఏం చేసుకో సేమ్ వెంకయ్య గారు అలాగే పరమాత్మ ఎలా ఉంటాడో అలాగే ఉంటాడండి ఒక కంతి వచ్చినట్టుగా లేదా జుట్టు పెరిగినట్టుగా ఆ పరమాత్మకు ఓ మూలం ఓ విజ్ఞానాత్మ ఒకడు తయారయ్యాడు మొదటి కల్పంలో పరమాత్మలో ఒక భాగానికి మార్పులు వచ్చేసాయి దీంట్లో పరమాత్మ ఎంటైర్లీ సేమ్ ఉన్నాడు చిన్న కార్నర్లో మార్పు వచ్చింది ఇది రెండో కల్పం ఇంకా మూడోది వా చూడండి అక్కడ సర్వ ఏవ వా అంటే మూడోది అనమాట సర్వ ఏవ వా పరహ పరిణమేత్ క్షీరాధిపతి పాలు తోడు పెట్టారు పాలు తోడు ఆ పాల పై లేదే పెరుగయి కింద పాలు పాలలా ఉండదుగా లేకపోతే పాలలో ఒక సగం పెరిగాయి మిగతా పాలు పాలలా ఉండదు మొత్తం పాలన్నీ పెరిగైపోతాయి అలాగే మొత్తం పరమాత్మ కూడా విజ్ఞానమయుడై కూర్చుంటాడు ఏదైనా ఎంతమంది విజ్ఞానమయులు ఉంటే ఎంతమంది కోటి మంది విజ్ఞానమయులు ఉన్నారనుకోండి మొత్తం పరమాత్మ అంతా ఖర్చు అయిపోయి మిగిలేరు మూడో ఇప్పుడు మీరు ఈ తటస్థవాది ఏ పక్షాన్ని పట్టుకుంటావు నువ్వు ఎందుకంటే వాడు పర నువ్వు ఏ పక్షమో చెప్తా వాడు దీంట్లో ఈ తటస్థవాదుల్లో మూడు పక్షాల వాళ్ళు ఉన్నారు నింబార్కాచార్య వల్లభాచార్య ఈ ఆచార్యుల్లో చిన్న చిన్న భేదాల్లో ఇలాంటివి భేదాలు చిన్న చిన్న భేదాలు ఈ మొత్తం మీద ఈ మూడు పక్షాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ శంకరులు తర్వాత వచ్చారు ఈ మూడు పక్షాలని తీసుకుని ఇదంతా ఇదో ఇదో పని మీరు ఆ భేదాభేదవాదాలన్నింటినీ పోగేసుకుని ఓ తోట పెట్టుకుని ఈ శంకరుల భాష్యాన్ని అన్వయించడం పెట్టుకు ఎవడు ఏది అన్నది స్పష్టంగా తెలుసు భాష్యలా ఉంటుంది ఇప్పుడు ఆయన ఒక్కొక్క పక్షమే తీసుకునే ఖండిస్తారు చాలండి పుట్టుకూర్ణ నమ్మడు పూర్ణ నమ్మడం పూర్ణ